ో నమరి ఓ గణా గాముపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం తెస్ మహాగణాధిపతాశివసా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపేరు పరంపరా ఓం భద్రే కే విష్ణు రామదేవాద్ర పశ్యే నాక్షజ్రారములై స్వాయురీంద్ర వృద్ధశ్రవాహ స్వస్తిన ఊషా విశ్వవేదా స్వస్తినస్తాక్షోష్మే స్వస్తి గృహస్తా ఓం శాంతి శాంతి శాంతి ప్రజ్ఞప్ సమిత దర్శనాత్మిత్తమిత్తం ఇష్యతే భూతదర్శనాత్ మామూలుగా స్థూలంగా మీరు చూసి ఒక యుక్తిని పట్టుకుని స్థూలంగా ఆలోచన చేసినప్పుడు విచారం చేసినప్పుడు బాహ్య వస్తువులు వస్తువులు బాహ్యము నుండి జ్ఞానము లోపల ఉన్నది జ్ఞేయము బయట ఉన్నది అనే ఒక విభాగంగా మనం ఆలోచిస్తూ ఉంటాం ఆ విభాగమే సత్యము అంటే జ్ఞానము లోపల ఉన్నది జ్ఞేయము బయట ఉన్నది అని కానీ వేదాంతము కేవల ఆపాతదర్శి కాదు కేవల ఆపాతదర్శి అంటారు అంటే బాహ్యంగా అలా చూడగానే ఎంత తెలుస్తుందో అదే సత్యం అనుకునే వాడిని కేవల ఆపాతదర్శి అంటారు చూడండి వేదాంతం అది కాదు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారనుకోండి మనం ఎక్కడున్నాం దేవుడు అక్కడ ఉన్నాడు దీన్ని ఏమంటారు దీన్ని కేవల ఆపాత దర్శి అంటారు చూడండి సూర్యుడి కేసి నిలబడి దండం పెట్టి నమస్కారం చేస్తున్నారు అనుకోండి మనం ఎక్కడున్నాం సూర్యుడు అక్కడెక్కడో ఉన్నాడు దాన్ని కేవల ఆపాత దర్శి అంటారు సూర్యుడు అక్కడెక్కడో ఉంటే మీరు ఎలా చూస్తారు సూర్యుడు కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటే మీరు చూడలేరు కదా సూర్యుడిని మీరు చూడాలి అంటే సూర్యుడు మీ కంట్లో ఉండాలి సూర్యుడు మీ కంట్లో ఉంటాడా అక్కడెక్కడో దూరంగా ఉంటాడా కొంచెం విచారం చేసేప్పటికి ఏమవుతుంది ఎప్పుడే ఎక్కడో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడనుకున్న సూర్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కంట్లో ఉన్నాడు కొంచెం విచారం చేస్తే చాలు ఏమండి సపోజ్ కంట్లోనే ఉండిపోయాడు అనుకోండి సూర్యుడు మీకు జ్ఞానం కలుగుతుందా కలగదు జ్ఞానం ఎక్కడ కలుగుతుంది హృదయ దేశంలో కలుగుతుంది జ్ఞానం ఘటజ్ఞానం ఇది ఘటము ఘట జ్ఞానము ఘట దేశంలో ఉంటుందా హృదయ దేశంలో ఉంటుందా హృదయ దేశంలో ఉంటుంది ఘటజ్ఞానం హృదయ దేశంలో కలుగుతుంది ఘట దేశంలో కలగదు కాబట్టి ఘటజ్ఞానము హృదయ దేశంలో కలుగుతుంది కనుక ఘటజ్ఞానములో విషయమైన ఘటము బాహ్యమునందున్నట్లుగా అనిపిస్తుంది ఆ విధంగా విభాగం చేయటానికి మనం అలవాటు పడి ఉంటాం ఘటజ్ఞానము హృదయ దేశంలో కలుగుతోంది ఆ ఘటజ్ఞానంలో విషయమైనటువంటి ఘటం కూడా హృదయ దేశంలోనే ఉండాలి అని అంత లోతుగా ఎవడో అంత లోతుగా ఆలోచించండి సాధారణంగా ఘట జ్ఞాన ఘట జ్ఞానం హృదయ దేశంలో ఉంటుంది ఘట జ్ఞానంలో విషయమైనటువంటి ఘటము బాహ్య దేశంలో అంటే ఘట దేశంలో ఉంటుంది అని ఆ విధంగా డివైడ్ చేసి పెట్టుకుంటారు కానీ వాస్తవంలో అటువంటి విభాగము అంటే విడదీయుట ఇక్కడ జ్ఞానము అక్కడ జ్ఞేయము అనే విడదీయుట ఇది కేవలం ఆపాత దర్శనము మాత్రమే స్థూలమైన దృష్టితో మాత్రమే మీకు అలా అనిపిస్తుంది మీరు కనుక సూక్ష్మంగా చూసినట్లయితే ఘటము అనే జ్ఞేయము ఆ జ్ఞేయమైన ఘటము యొక్క జ్ఞానము రెండూ కూడా మనోవృ మనస్సు యొక్క రెండు అంశములు మాత్రమే బోత్ఆర్ స్టేట్స్ ఆఫ్ మైండ్ సో ఇప్పుడు పంచదారు ఉంది పంచదార డబ్బాలో ఉంది తీయదనము తీయదనము పంచదారలో బయట డబ్బాలో ఉన్న పంచదారలో ఉంటుందా తీయదనము లేక ఆ తియదనము నాలుక మీద ఉంటుందా నాలుగు మీదే ఉంటుంది పంచదారలో పంచదార డబ్బాలో పంచదార వంద సంవత్సరాలు అక్కడే ఉన్నా అది తీయదనం అనే దానికి సంబంధం ఉండదు ఆ పంచదారను తీసుకొచ్చి నాలుగు మీద వేయాలి అప్పుడే తీయదనము అనేది ఉంటుంది కానీ మనం ఏమంటాం ఈ తీయదనము డబ్బాలో ఉన్న పంచదార యొక్క లక్షణం అని మనం అనుకుంటాం డబ్బాలో ఉన్న పంచదార యొక్క లక్షణం కాదది అది నాలుక మీద పంచదార వేసినప్పుడు నాలుక యొక్క లక్షణం డబ్బాలో పంచదార యొక్క లక్షణం కాదు కాబట్టి సో మనిషి అలా భ్రమపడుతూ ఉంటాడు అది బయట ఇది లోపల ఇదే మరి వేదాంత దర్శనము అంటే సూక్ష్మమైనటువంటి దర్శనము కనుక ఆ విభాగము అది అజ్ఞానము తర్వాత మీకు ఘటజ్ఞానం కలుగుతుంది ఘటాన్ని తెలుసుకుంటారు ఘటాన్ని తెలుసుకోవడమే కాకుండగా నేను ఘటమును తెలుచున్నాను అనే అనుభవం కూడా ఉంటుంది ఘటం తెలుస్తోంది ఆ ఘటాన్ని నేను తెలుసుకుంటున్నాను అనే పూర్తి అనుభవం ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఘట జ్ఞానం అసలు ఎలాగా కలుగుతుంది అంటే ది డైనమిక్స్ ఆఫ్ కాంపిటేషన్ ఘట జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే నేను ఒక ప్రశ్న వెళ్తా మీరు చెప్పండి సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి మీరు చీకటి గదిలో నిలిచి ఉన్నారు ఏమండి ఇప్పుడు అక్కడ ఘటం కనపట్టలేదు కదా నేను వెంటనే స్విచ్ వేస్తా స్విచ్ వేస్తే మీకు ఘటం కనపడింది గెదో ఘటం ఉన్నది మీకు ఘటం కనపడింది ఇప్పుడు మీరు నేను స్విచ్ వేసినప్పుడు మీరు చూసింది ఘటమా కాంతియా కాంతి చూశా ఘటం కాదు ఘటమే చూసే పక్షంలో అంతకుముందు కూడా చూసి ఉండాలి ఇంత బాగా ఘటం బయట ఉందని మీరు అంటున్నారు కదా మరి ఘటం బయట ఉన్ననే ఉంది కదా అంతకుముందు మీరు ఎందుకు చూడలేదు ఎందుకు చూడలేదంటే కాంతి లేదు కాబట్టి అంతకుముందు మీరు ఘటాన్ని చూడలేదు ఏమండి ఇప్పుడు దీపం వేశారు దీపం వేయగానే ఘటాన్ని చూశారు అంటే ఇప్పుడు అది మీకు అనిపిస్తుంది ఊరికే స్థూలంగా చూస్తే అలా అనిపిస్తుంది దీపం వేయగానే నేను ప్రశ్న అడుగుతా కాలను పట్టుకుని అడుగుతా దీపం వేయగానే దీప ప్రకాశాన్ని చూస్తావా ఘటాన్ని చూస్తావా దీప ప్రకాశాన్ని చూస్తారు ఘటాన్ని చూడడం ఏమిటి ఘటాన్ని చూసినట్టుగా అంతకుముందు ఏం చేస్తున్నట్టు ఘటాన్ని చూడొచ్చు కదా మరి కాబట్టి మీరు ఘటాన్ని ఎన్నడూ చూడరు దీప ప్రకాశాన్నే ఘటాన్ని మీరు చూడడం అనే ప్రసక్తి లేదు ఒక జీవితకాలం వందేళ్ళు బతికితే వందేళ్ళు కూడా మీరు ఘటాన్ని చూడరు ఆ ఘటం మీద పడి రిఫ్లెక్ట్ అయిన ప్రకాశన్నే చూస్తారు ఏమండి ఈ ప్రకాశాన్ని ఎక్కడ చూస్తారు ఆ ప్రకాశం బయట ఉన్నప్పుడు చూస్తారా కంట్లో పడ్డప్పుడు చూస్తారా కంట్లో పడ్డప్పుడు చూస్తారు ఆ ప్రకాశమును మీరు కంట్లో పడ్డప్పుడు చూసి ఆ చూపుకి ఘటము పేరు పెట్టుకుంటారు నేను ఘటాన్ని చూశాను మీరు ఘటాన్ని చూడరు ప్రకాశమును చూస్తారు ఎటువంటి ప్రకాశము ఘటాకారముగా మీ చేత భావించబడే ప్రకాశాన్ని మీరు చూస్తారు కాబట్టి చూసేది ప్రకాశం అనుకునేది ఘటం ఘటం చూస్తున్నాను అని అనుకుంటారు ఘటమేం మీరు చూడటం లేదు ప్రకాశాన్నే చూస్తున్నా ఆ ప్రకాశమే మీకు ఘటాకారంగా మీరు భావించుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి మీరు ఘటం అనుకుంటున్నది ప్రకాశమే అని తెలిసిన సందర్భంలో మీరు చూసే ఆ ప్రకాశము బాహ్య దేశంలో ఉందా నేత్ర దేశంలో ఉందా నేత్ర దేశంలో ఉంది నేత్ర దేశంలో ఉందంటే హృదయ దేశంలో ఉంది అని అర్థం మనస్సే చూస్తుంది కన్ను ద్వారా కన్ను చూడదు మనస్సే కన్ను ద్వారా చూస్తుంది కాబట్టి చూసేటువంటి జ్ఞానము మనస్సే చూడబడేటువంటి జ్ఞేయము కూడా మనస్సే మన మనో మనోవృత్తి రూపంగానే రెండూ ఉంటాయి ది ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాస్ ది కాగ్నిషన్ ఆర్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ మైండ్ కాబట్టి బయట ఏదో ఉంది నేను చూస్తున్నాను అనే మాట తప్పు తర్వాత ఈ ఈ విషయం మీకు బాగా తెలియటం కోసం నేను కొంచెం అన్ని వైపుల నుంచి దాన్ని చెప్తూ ఉంటాను తర్వాత మీరు నేను ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి అంటే మీకు తెలియడం కోసం అలాంటూ ఉంటాం సో హెడ్ మాస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాడని అనుకోకండి సో నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి నేను ఘటమును చూచుతున్నాను ఇప్పుడు ఈ ఘటము నేను చూస్తున్న ఘటము నా దేహమునకు బయట ఉన్నదా నా చూపు నాకు బయట ఉన్నదా దేహానికి బయట ఉండే చూపుకి బయట ఉంటుందండి చూపుకి బయట ఉంటే మీరు ఎలా చూస్తారు చూపుకు బయట ఉండదు దేహానికి బయట ఉంటుంది ఏమండి నేను చూస్తున్నాను అన్నప్పుడు మీరు దేహమా మీరు చూపా మీరు చూపు మీరు చూపై ఉండి దేహంతో మమేకమై అజ్ఞానం చేత ఘటం బయట ఉంది అంట చూసి ఇది చూపు చూపు చూపై చూపై చూస్తారు దేహమై బయట ఉంది అంటారు ఇది ఎలా ఉంది బాగులేదు కదా ఇది సో చూపై చూసినప్పుడు బయట ఉంది లోపల ఉంది అనేది కూడా చూపై నిర్ధారించాలి చూసేప్పుడేమో చూపై చూస్తారు చెప్పేప్పుడేమో దేహమై బయట ఉంది అని చెప్తారు తప్పగా లేదండి అలా చెప్పకూడదు చూపై చూశారు కాబట్టి చూపుగా ఉండే చెప్పాలి ఇది బయట ఉందా లోపలుందా నేను చూపునై ఉన్నాను ఇప్పుడు నేను చూసే ఘటము చూపునై ఉన్న నాకు బయట ఉందా లోపలుందా లోపలే ఉంది చూపు ఎందు అంతర్గతమయ్యే ఉన్నది కాబట్టి నేను దేహము కాదు నేను చూపు అని తెలుసుకున్నప్పుడు చూపు కంటే బయట ఏదీ లేదు మీ చేత చూడబడే సర్వము చూపునందు అంతర్గతమయ్యే ఉన్నది కాబట్టి జ్ఞేయము అనేది జ్ఞానం కంటే భిన్నంగా బయట స్వతంత్రమైన సత్త కలిగి లేదు తరువాత మీరు స్వప్నం చూస్తారు స్వప్నంలో ఓ ప్రపంచం ఉంటుంది ప్రపంచం అంతా ఉంటుంది మామూలుగా మీరు జాగ్రత్త అవస్థలో ఏ ప్రపంచమైతే ఉంటుందో అంత ప్రపంచం స్వప్నావస్థలో ఉంటుంది జాగ్రత్త అవస్థలో వ్యక్తి అయి ఉంటారు స్వప్నావస్థలో కూడా మీకు దేహం ఉంటుంది మీరు వ్యక్తిగా ఉంటారు కళ్ళు ఉంటాయి మనస్సు ఉంటుంది అన్యూ ఉంటాయి సో మీరు స్వప్న చూస్తున్నారు ఈ స్వప్న మొత్తం మనస్సు లోపలు ఉందా లేక ఆ స్వప్న కొంత మనస్సు లోపల కొంత మనస్సు బయట ఉందా మొత్తం మనస్సు లోపలే ఉన్నది ఏమండి కానీ స్వప్న ప్రపంచంలో మీరు ఘటాన్ని చూస్తున్నారనుకోండి స్వప్నంలో ఘటాన్ని చూస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటారు ఘటన లోపల ఉందనుకుంటారా బయట ఉందనుకుంటారా బయట ఉందని అనుకుంటారు కాబట్టి స్వప్నంలో మీ లోపలే ఉంది ఘటము మీ లోపలే ఉంది ఘట జ్ఞానము మీ లోపలే ఉంది కానీ మీకు ఎలాగ అనుకుంటారు ఘట జ్ఞానం నా లోపల ఉంది ఘటం బయట ఉంది అని మీరు స్వప్నంలో అనుకుంటారు అనుకున్నది తప్పే కదా అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కూడా మీరు అంతే చేస్తున్నారు అంతకంటే ఘనకార్యం మరేమీ చేయగలిదు స్వప్నంలో ఏ పొరపాటు చేస్తూ ఉన్నామో మనము జాగ్రత్త కూడా అదే పొరపాటు చేస్తూ కనుక ఘట జ్ఞానం అనేది ఘటమనేది ఘట జ్ఞానము కంటే భిన్నముగా వ్యతిరిక్తముగా బాహ్యములో అంటే బయట ఉన్నది అనేది తప్పు నిమిత్త శ్యానిమిత్తత్వం నిష్యతే భూతదర్శనాథ ఇంకొకటి దీన్ని మళ్ళీ ఇంకో రకంగా చెప్తా ఇప్పుడు ఘటజ్ఞానము కలిగింది కదా ఘటజ్ఞానం ఎప్పుడు కలుగుతుందో తెలుసునండి ఘటాకార వృత్తి ఉండాలి అంటే మనస్సు ఘటాకారాన్ని పొందాలి ఇప్పుడు ఇది ఘటము నేను ఇక్కడ ఉన్నాను నాకు ఘటానికి మధ్యలో ఒక అడ్డు పెట్టాను అడ్డు పెట్ట ఇప్పుడు ఘట జ్ఞానం కలుగుతుందా కలగదు చూడండి ఎందుకు కలగదు ఈ ఘటాకా ఘటం నుంచి వచ్చే ప్రకాశం లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు ఘటం వెళ్ళిపోదండి లోపలికి ఘటం వెళ్ళిపోతుందని మేము వెళ్తుంటారేమో ఘటమేమి వెళ్ళిపోదు ఘటం వెళ్ళిపోతే ఘట జ్ఞా మీరు ఘటాన్ని చూస్తున్నాను అనుకోవచ్చు ఘటన ఎక్కడికి వెళ్ళదు ఘటన లోపలికి అక్కడ ఘటమే లేదు అసలు ఉన్నదే మట్టి సో ప్రకాశమే వెళ్తుంది ఎప్పుడు వెళ్ళినా ప్రకాశమే వెళ్తుంది ప్రకాశం వెళ్ళినప్పుడు ఏమిటవుతుందంటే ఆ ప్రకాశము ఘటము ఒక పర్టికులర్ ఆకారం నుంచి వచ్చిన ప్రకాశం కనుక మనస్సులో అటువంటి ఆకారం ఒకటి నిర్మాణం అవుతుంది ఏమండి మనస్సులో నిర్మాణమైన ఆకారానికి మనోవృత్తి అని పేరు ఆ మనోవృత్తికి మూలంలో ఏముంటుంది చైతన్యం ఉంటుంది తెలివి ఎడుక ఉంటుంది మీకు తెలివి ఎందుకుంది మీకు తెలివి వచ్చింది కాబట్టి ఇది తెలివి వచ్చింది కదా తెలివి వచ్చింది కదా ఇంకా పడుకోవడంలో పడకలోకి నిద్రలోకి వెళ్ళలేదు కదా నిద్రలోకి జారుకుంటే ఇంకా తెలివి ఉండదు తెలివి లేకపోతే ఘట జ్ఞానం లేదు ఏ లేదు తెలివి అయి ఉన్నారు లేదు కాబట్టి ఈ ప్రకాశము లోపల ప్రవేశించి ఆ మనోవృత్తి ఘటాకారముగా మనోవృత్తి నిర్మాణము ఆ మనోవృత్తికి మూలంలో ఏముంటుంది తెలివి ఉంటుంది దాన్ని చైతన్యము ఉంటాం కాబట్టి ఆ మనోవృత్తిని ఏమని వర్ణించచ్చు అంటే ఘటాకారావచ్ఛిన్న చైతన్యము అని వర్ణిస్తారు ఘటాకారముగా కండిషన్ చేయబడి ఉన్న చైతన్యము చూడండి ఇప్పుడు పంచదార చీలకాలు చేస్తారు పంచదార చీలకాలని చిలకంటారు అది చిలక అది చిలక కాదండి చిలకాకారంగా చేసిన పంచదార పిండి అంతే కదా అదేవిధంగా ఘటా ఘట ఘటాకారాకారితమైన చైతన్యం మనోవృత్తి మనోవృత్తికి మూలంలో చైతన్యం కాబట్టి ఘటాకారావచ్ఛిన్న చైతన్యము నేను చూస్తున్నాను ఇది చూసే నేనేమిటి అది చైతన్యమే అది తెలివే కాబట్టి అహం వృత్తి అవచ్ఛన్న నేను అనే రూపంగా ఖండిషనై ఉన్న చైతన్యము అహం వృత్యవచ్ఛన్న చైతన్యము ఘటాకారావచ్ఛిన్న చైతన్యము అభేదమును పొందినప్పుడు ఘట జ్ఞానం కలుగుతుంది కాబట్టి అహం అవచ్ఛిన్న చైతన్యము ఘటావచ్ఛిన్న చైతన్యము విడివిడిగానే ఉన్నాయనుకోండి అప్పుడు ఘట జ్ఞానం కలగనే కలగదు కాబట్టి ఘట జ్ఞానం కలిగింది అంటే ఆ ఘట జ్ఞానానికి జ్ఞాపన నేను తెలియబడే ఘటము రెండూ కూడా ఆ చైతన్యమునందే ప్రకాశిస్తున్నాయి కాబట్టి ఘటము చైతన్యాకాశములకు బయట ఉండదు చైతన్యమునందే ఉంటుంది చైతన్యాకాశానికి బయట ఉండదు చైతన్యమునందే ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు కాంపౌండ్ కట్టించారు కాంపౌండ్ వాళ్ళకి బయట కారు పెట్టారు కారు ఎక్కడ పెట్టారు అని అడిగితే బయట పెట్టాను అన్నారు అంటే బయటంటే దేనికి బయట కాంపౌండ్ వాళ్ళకి బయట లేక ఆకాశానికి బయట ఎక్కడైనా పెట్టారా కాంపౌండ్ వాళ్ళకే బయట ఆకాశానికి బయటేం పెట్టదు ఆకాశం లోపలే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళకి బయట ఉన్నా కూడా ఆకాశం లోపలే ఉంటుంది అలాగే దేహానికి బయట ఉన్నా కూడా మంతఃకరణ ఆచ్ఛన్న చైతన్యానికి లోపలనే ఉంటుంది కాబట్టి మీరు చూసే ఘటము బయట లేదు లోపలనే ఉన్నది మీరు చూసే జగత్ అంతా కూడా మీ లోపలనే ఉన్నది ఘటము అంటే జగత్త ఏది వర్ణిస్తామో అది జగత్తుకి అన్వయిస్తాము ఈ కథ ఎలా నడుస్తూ ఇంకా భాష్యకారులు ఉంటారో చూద్దాము నహి ఘట యథాభూత రుద్రూపదర్శనే సతీ దాని ముందు వాక్యం కూడా చెప్పాలంటే నిమిత్త విజ్ఞప్త్యాలంబనాభిమత్య ఘటాదే అనిమిత్తం అనాలంబనత్వం వైచిత్ర్యాహేతుం ఇష్యతే అస్మాభి ఇప్పుడు చూడండి ఘటజ్ఞానం కలిగింది వీడికి ఘటజ్ఞానం కలిగింది ఘటజ్ఞానం కలగడానికి హేతువు ఏమిటి అంటే యథార్థమైన ఘటము ఘటజ్ఞానం కలగడానికి నిమిత్తము అని పూర్వపక్షి బాహ్యార్థవాది యొక్క సిద్ధాంతం నిమిత్త ప్రజ్ఞ నిమిత్త అనిమిత్తత్వం నిమిత్తస్య అంటే ప్రజ్ఞప్తి ఆలంబన నిమిత్త ఘటాదే ఇప్పుడు ఘటజ్ఞానం కలిగింది కదా విజ్ఞప్తి అంటే జ్ఞానం ఘటజ్ఞానం కలిగింది ఈ ఘట జ్ఞాని ఘట జ్ఞానానికి ఆలంబనమేది అంటే ఘటము ఘట జ్ఞానానికి ఆలంబనము ఘటము అంటే అర్థం ఏంటంటే ఘటం అనేది ఒకటి వాస్తవంగా ఉంది కాబట్టి ఘట జ్ఞానం కలిగింది అని వీడు చెప్పాడు కాబట్టి ఘట జ్ఞానానికి నిమిత్తము అనగా ఆలంబనమేది ఘటము అని ఉన్నావు మేమేమంటున్నాం అంటే జ్ఞానానికి నిమిత్తము ఏదైతే అన్నావో అది నిమిత్తమే కాదు అని అంటున్నాం ఇప్పుడు ఘట జ్ఞానానికి నిమిత్తం ఏమిటి ఘటము ఏది నువ్వు ఘటం అది ఘటమే కాదు మరి అది ఏమిటది మూర్తిక అది మట్టి అది ఘటమే కాదు అది మట్టిది ఏమండి కాబట్టి బయట వాస్తవంగా ఘటం ఏది ఏదీ లేదు బట్టియే ఉన్నది ఘటం ఏది ఏదీ లేకున్నా మీకు అలవాటుని బట్టి ఘటజ్ఞానం కలుగుతుందా లేదా కాబట్టి ఘట జ్ఞానము కలగడానికి హేతువు బయట ఉన్న యథార్థమైన ఘటము అని చెప్పుట పోసాగదు ఏమండి మీరు ఓపికగా ఫాలో అవ్వాలండి ఓపిక ఓపెక్కి లేకపోతే ఇది తెలియని ఘట్టం కాదు ఇది చాలా విషమమైన ఘట్టం చాలా పేషెన్స్ ఉండాలి దీనికి అలా సహనంతో చెప్పి వాడు చెప్పాలి విని వాడు వినాలి ఎందుకంటే ఈ జగత్తంతా బయట ఉందని అనుకోబట్టే మనం సంసారంలో బద్ధులమై ఉన్నాం మనకి దుఃఖమైతే ఉన్నది దుఃఖం అనుభవానికి వస్తూ ఈ దుఃఖానికి హేతువు బయట ఉన్నది యథార్థంగా ఉన్నది అని అనుకోబట్టే మనకి ఇంత సమస్య వచ్చి కూర్చుంది బయట దుఃఖానికి హేతువు లేదు మరి ఈ దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మనస్సు చేసుకున్న కల్పనల వల్లనే దుఃఖం వస్తుంది అయితే మరి ఈ కల్పనలు చేసుకోవడం మాలిస్తే పోయింది కదా అయిపోయింది కదా పని అయిపోయిందంటే అదే బంధ విముక్తి కాబట్టి ఇప్పుడు పిల్లి కన వెళ్తుంటే పిల్లి కనపడింది పిల్లి కనపడిందని వీడు బెంగ పెట్టేసుకుంటాడు అయ్యో పిల్లి వచ్చేసింది అడ్డంగాను ఏమైపోతుందో అని బెంగ పెట్టుకుంటాడు ఇప్పుడు వీడి బెంగకి హేతువు బయట ఉన్న పిల్లియా లేక వీడి మనస్సులో ఉన్న అజ్ఞానమా పిల్లి ఏం చేస్తుందండి ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ యువర్ లైఫ్ దాని దాన్ని అది పోతూ ఉంటుంది దాని సమస్యలు దానికి ఉంటాయి అది మీకు పని మీకు పని కట్టుకుని కష్టాన్ని కలిగించాల్సిన అవసరం దానికే ఉంది ఆ పిల్లి నాకు కష్టాన్ని కలిగిస్తుందని వీడు భ్రమపడడం కారణంగా వీడు దుఃఖాన్ని కొనసూస్తూ కాబట్టి కేవలము అజ్ఞానం వల్లదే మనిషి దుఃఖపడతాడు అందుకోసం ఈ విచారాన్ని ఇలాగ కొనసా కొనసాగించాల్సి ఉంటుంది సో ఆ ఘటము నిమిత్తము దేనికి ఘట జ్ఞానానికి అని పూర్వపక్షి నేనేమంటున్నారు భాష్యకారులు ఏది ఘట జ్ఞానానికి నిమిత్తం అన్నావో అది నిమిత్తమే కాదు అంటే ఏమిటండి అది ఘటమే కాదంటారా ఉన్నాం అదే అంటున్నాం అది ఘటమే కాదు మేము అలా స్వీకరిస్తున్నాం ఏమండి మనస్సులో అనేకానేకములైన వృత్తులు పుడుతూ ఉంటాయి ఈ వృత్తులు పుడుతున్నాయి అంటే మనస్సులో ఉండే సంస్కారాలను బట్టి వృత్తులు పుడుతున్నాయి తప్ప బయట బయట యథార్థంగా అలాంటివి ఉన్నారని మీరు అనుకోద్దు ఇద్దరు మనుషులు వస్తున్నారు వస్తూ వీడు నాకు శత్రువు పాడు నాకు మిత్రుడు అని అంటాడు ఒకసారి అలాగే అయ్యింది కూడా ఒకసారి నేను ఒక పక్కన పక్కన కూర్చున్నాను ఈ లోపల దూరం నుంచే వాళ్ళు ఇద్దరు వస్తున్నారు అప్పుడు నాకు చూపు బాగుండేది అంటే పెద్ద వయసు వచ్చారో కదా ఆయనకి బాగా చూపు తగ్గింది ఎవడో ఇద్దరు వస్తున్నారని దూరం నుంచి తెలిసింది అంత మాత్రం తెలుస్తుంది చూపుకి బస్సు వెళ్తే కనపడుతుంది ఏనుగు వెళ్ళినా కనపడుతుంది అలా పెద్ద పెద్దవే కనపడతాయి కాబట్టి ఇద్దరు మనుషులు వస్తున్నారని ఏదో లేలగా ముందనిపించి ఇంకొంచెం వాళ్ళ దగ్గరకు వచ్చేప్పటికీ ఎవరో ఇద్దరు వస్తున్నారు అని చూశాడు అప్పుడు నన్ను అడిగారు ఏమో వాళ్ళిద్దరు నేను ఆ పేర్లు చెప్పాను చూడు వీడు మన మిత్రుడు వాడు మనశ్శత్రువు అని చెప్పారండి అంటే మిత్రుడు శత్రువు నా భాషది ఆయన భాషలో అదే భావాన్ని ఆయన భాషలో చెప్పారు ఇప్పుడు మీరు చెప్పండి ఆ మిత్రుడు శత్రువు ఆయనకి మిత్రుడు శత్రువు కనపడ్డారు నాకు అలా కనపడాల నాకు ఇద్దరూ మిత్రులే కనపడ్డారు ఇప్పుడు ఈ మిత్రుడు శత్రువు ఎక్కడ ఉన్నాడు అంటారు బయట ఉన్నారా లోపలు ఉన్నారా లోపలు ఉన్నారండి బయట మిత్రుడు లేడు శత్రువు లేడు లోపలు ఉన్నారు మిత్రుడు శత్రువు ఇప్పుడు నా శత్రువు నా లోపల ఉన్నాడు అని మీరు తెలుసుకుంటే మీకు దుఃఖ నివృత్తి అయిపోతుంది మీరు ఏమిటో అనుకుంటున్నారు దట్ సింపులిటీస్ దుఃఖ నివృత్తి అయిపోతుందంట నా శత్రువు నా లోపల ఉన్నాడు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టం బావు తర్వాత ఇంకేదో తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు మదిలో మహిలో సుమతి అసత్యము సుమతి కాబట్టి ఘట జ్ఞానానికి నిమిత్తం బయట ఘటం ఒకటి ఉన్నది అని నువ్వు చెప్పింది మేము అంగీకరించటం అలాగే వైచిత్ర్యము అంటే ఆ విచిత్రములైన అంటే రకరకాల విచిత్రము ఎక్కడొచ్చినా సంస్కృతంలో తెలుగు ఏమిటో తెలిసినా రకరకాల నేను అలాగే ట్రాన్స్లేట్ చేశాను ఎందుకంటే స్పష్టంగా ఈజీగా తెలియటం కోసం రకరకాల జ్ఞానాలు కలుగుతున్నాయంటే ఆ రకరకాల నిమిత్తాలన్నీ బయట ఉన్నాయని మీరు అనుకోవద్దు బయట ఏమీ లేవు ఇప్పుడు మీరు చీరల షాపుకి వెళ్ళారనుకోండి కొన్ని చీరల షాపు కాకపోతే షర్ట్స్ షాపు ఏదో ఒక రాలి కాబట్టి అన్నాను సో కొన్ని షర్ట్స్ షాపుకి వెళ్ళారనుకోండి షర్ట్స్ అంటే చొక్కాలు ఉంటాయి వీడంటాడు రకరకాల షర్ట్స్ బయట ఉన్నాయంట బయట రకరకాల షర్ట్స్ ఏం లేవు ఒకే వస్తువు ఉన్నది బయట అదేమిటో తెలిసిన ప్రతి కాటన్ కాటన్ ఉంది ఆ కాటన్ని నువ్వు రకరకాల షర్ట్స్గా చూడడానికి అలవాటు పడి ఉన్నావు ఈ రకరకాల షర్ట్స్ ఇప్పుడు ఎక్కడున్నాయి నీ హృదయంలో ఉన్నాయి నీ లోపల ఉన్నాయి బయట ఏమీ లేవు బయటంతా కాతనే దానికంటే ఇంకేమీ ఉండదు ఈ సఫారీ పుట్టి సఫారీ అంటారు అదండి సఫారీ అంట సఫారీ ఇది షర్టు ఇది ప్యాంటు అంటాడు సఫారీ సఫారీ ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే ఒకే తాను కొని అదే షర్టు అదే ప్యాంటు కుట్టిస్తాడు ఇప్పుడు చెప్పండి ప్యాంటు షర్టు మీ మనస్సులో ఉన్నాయా బయట ఉన్నాయా మీ మనస్సులో ఉన్నాయండి మరి బయటే ఉంది ఒకే తాను ఉంది బయట కరెక్టా బయటే ఉంది ఒకే తాను మీరు కొనుక్కొచ్చారు కదా సార్ సఫానీరా అంటే అవునండి అంటే త్రీ అండ్ హాఫ్ కొలిచి ఇస్తాడు వన్ అండ్ హాఫ్ చొక్కాకి టూ ప్యాంటుకి కొలిచిస్తాడు అది తీసుకొస్తారు ఒకటే ముక్క అది కైలర్కి ఇస్తారు ఒకటే ముక్క ఇస్తారండి ఇప్పుడు ఇది ప్యాంటు ఇది షర్టు అని మీరు అనుకుంటారా అక్కడ ఏమన్నా అలా ఉన్నాయా అలాగే ఉండవు మీరు వేసుకునే దాన్ని మీరు పెట్టుకున్న అలాగా మీరు అనుకోవడానికి అలవాటు పడతారు ఏమండి ఇంకో దృష్టాంతం పత్తులాల బంగారం ఉంది పత్తులాల బంగారం మీరు కంసాలవాడికి ఇచ్చారు కంసాలవాడి మళ్ళీ మీకు ఎన్ని తులాల బంగారం ఇస్తాడు పోను అలా ఇస్తాడు అనుకోండి ఎన్ని తులాల బంగారం మీకు వాపస్ ఇస్తాడు పత్తులాల బంగారం వాపస్ ఇస్తాడు అంతే కదండి కానీ మీరేమనుకుంటారు నెక్లెస్ కంకణములు నాకు ఇచ్చినాడు అనుకుంటారు ఈ నెక్లెస్ కంకణములు వాడు నెక్కులను చేతులు వాడెక్కడి నుంచి పట్టుకొస్తాడు వాడికి మీరు బంగారం ఇచ్చారు వాడికి మీ బంగారం మీకు ఇచ్చాడు అంతే కదండి వాడేమో మెడకాయలను చేతులు అవి వాడే అవి ఏవి ఇవ్వడం అవి మీ దగ్గరే ఉంటాయి అంతేనా ఏమంటే కంసాలకి మీరు బంగారం ఇస్తే వాడు మీకు ఆభరణాలు ఇస్తే ఈ ఆభరణాలు అనేవి బంగారం భిన్నంగా ఉంటాయా బంగారమే అయి బంగారమే అయి మరి ఆభరణాలు ఎక్కడ ఉన్నట్టు బయట ఉన్నాయంటారా మీ బుద్ధి ఏమి మీ బుద్ధి ఏం తర్వాత ఇంకొకటి చెప్తూ చూడండి ఉంటే భ్రాంతి అనమాట బయట ఉన్నాయి అని అనుకోవడానికి వీడు అలవాటు పడుతుంటాడు అంతకంటే మరేం కాదు ఇప్పుడు ఇది ఘటము ఆ ఘటమును చూచువాడను నేను అనే విభాగము డివిషన్ ఇది మనస్సు స్పందిస్తున్నప్పుడు ఆ విభాగం అనుభవానికి వస్తుందా లేక మనస్సు స్పందన లేకుండానే అనుభవానికి వస్తుందా మనస్సు స్పందించినప్పుడు మాత్రమే జ్ఞానము జ్ఞేయము అనే విభాగము అనుభవానికి వస్తోంది మనస్సు యొక్క స్పందన ఎప్పుడైతే విలీనమవుతుందో అప్పుడు జ్ఞానము విలీనమైపోయింది జ్ఞేయము విలీనమైపోయింది చూడండి కాబట్టి జ్ఞానము జ్ఞేయము ఆ విభాగము ఒకటి లోపల ఇంకోటి బయట అనేది ఆ భావన ఇదంతా కూడా మనస్సు యొక్క స్పందన తప్పం అదేది కాదు ఆ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి సంసారం అనేది ఈ చర్చంతా ఘటం కోసం కాదు ఘటానికి చర్చ ఏముంటుంది సంసారం ఘటం దృష్టాంతమే సంసారం అనేదంతా కూడా మనస్సు యొక్క స్పందన మాత్రమే ఏమండి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు భార్యాభర్త కావచ్చు తండ్రి కొడుకు కావచ్చు వాటెవర్ దెబ్బలాడుకున్నారు రాత్రి పదింటి దాకా దెబ్బలాడుకున్నారు పోనీ ఇంకోటి గంట కూడా దెబ్బలాడుతున్నారు పద్దెనిమిది వరకు దెబ్బలాడుతున్నారు ఇంకా అలసిపోయి కొడుకున్నారు నిద్రలో తండ్రి లేడు కొడుకు లేడు దెబ్బలాటం లేదు ఏమీ లేదు నిద్ర లేవగానే నిద్ర లేవగానే ఉండదు నిద్ర లేవగానే ఉండదు నిద్రలు ఇవ్వగానే తెలివి ఉంటుంది తెలివి వచ్చింది అంటే తెలివి ఉంటుంది ఆ తెలివిలో దేహం ప్రకాశిస్తుంది అప్పుడు మనస్సు ప్రకాశిస్తుంది ఆ దేహం మీద నేను తండ్రిని అనే అధ్యారోపం ప్రకాశిస్తుంది ఆ ఎదురుకుండా కంటితో చూసి వీడు నా కొడుకు అని ఇంకొక భ్రమ ప్రకాశిస్తుంది అప్పుడు నిన్న మేము దెబ్బలాడుతున్నాం కాబట్టి ఇవాళ కూడా మనం దెబ్బలాడుకోవాలి అని మొదలుపెట్టాడు ఇంత పన అయిన అంతేగాని అంటే మనస్సు స్పందించడం ప్రారంభించాలి మనస్సు అలా పల్సేట్ అవుతూ ఉండాలి మనస్సు పల్సేట్ అవుతూ ఉంటేనే ఈ సంసారం అనేది ఉంటుంది అంతే కదండి ఇది ఎలాంటిదంటే మీకు దృష్టాంతం చెప్తా సినిమా తెరకేసి చూస్తున్నారు చూస్తుంటే నేను చిన్నప్పుడు ఈ సినిమాలు చూసేవాళ్ళం పరిగెత్తు పారిపోయి వెళ్ళి మళ్ళీ చూసేవాళ్ళం వేదం చదువుకుంటూ ఉండేవాళ్ళం వేదం శాస్త్రం చదువు బాగా సినిమాలకు సినిమాలు చదువుకు చదువులు సాగిపోతూ ఉండేది ఏమంటే ఇది దీని దగ్గర దిండి దాని దగ్గర దాన్ని సో విఠలాచార్య సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తుంటే హీరో హీరోయిన్ కత్తులతోటి కటకట కటకట యుద్ధం చేసేస్తూ ఉంటారు ఇలాగ మేము అలా అయిపోయి అబ్బా రా విలన్ కాంతారావు హీరో మా మా ప్రాణానికి ఆయన హీరో వీలు ఇది వీలలు మాకు అదే గొప్ప సరే చూసేస్తున్నాం కాంతారావు రాజనాల టక టక టక టక రకరకాల యుద్ధాలు చేసేస్తున్నారు చేసూస్తుంటే కెరంట్ పోయింది కెరంట్ పోయిందండి కెరంటు పోతే రాజధాను లేడు ఎవరు లేడు ఏమంటాయి కెరంట్ వచ్చింది మళ్ళీ కెరంటు వస్తే వెంటనే రాజధానులను కాంతారా వచ్చేసేయరు కెరా తెల్లాగా లేల్లాగా కదిలిపోతూ ప్రకాశిస్తుంది ఎందుకంటే ఆ ఫిలిము తెగిపోయింది అది వాడు మళ్ళీ పింగ్లీష్ పెట్టి కుదుర్చుకుని అక్కడ పెడతాడు పెట్టి దానింట్లో పెట్టి తక్కుకొని ఆన్ చేస్తాడు ఆన్ చేస్తే మళ్ళీ రాజీనాల్లోనూ కాంతరా వచ్చేస్తారు అంటే అర్థం ఏంటండి ఆ ఫిలిం ఆ ఫిలిం అది అలాగ తిరుగుతున్నంతసేపు మీకు అక్కడ హీరో విలన్ యుద్ధం ఉంటుంది ఆ ఫిలిం తిరగడం మానేస్తే కరెంటు పోయిన కారణంగానేమి కరెంటు ఉండి కూడా ఫిలిం తెగిపోతుంది తెగిపోయి తిరగడం మానేస్తుంది తిరగడం మానేస్తే హీరో లేడు వెళ్ళం లేడు ఏమీ లేదు ఈ సంసారం కూడా అలాగే మీరు ఆలోచించుకోండి మీ మనస్సు ఆ స్పందించడం మానేస్తే శత్రువు లేడు లేదు నేను లేదు నాకంటే భిన్నమైనది ఏదీ లేదు మీ మనస్సు స్పందిస్తుంటే అంతే అన్ని వచ్చేస్తుంది కాబట్టి ఈ సంసారం అనేది బయటగా ఉంది యథార్థంగా ఉంది అనేది భ్రమ బయట ఏమీ లేదు అంతా మనస్సును అందేగలదు యథార్థంగా ఏమీ లేదు అంతా మిథ్య మనస్సు యొక్క స్పందన మాత్రమే కేవలము కల్పన మాత్రమే కథం భూతదర్శనాత్ పరమార్థ మీరు అపాత దర్శనం మానేసి భూతదర్శనాన్ని అభ్యాసం చేయాలి భూతదర్శన అంటే భూతాలని దేయాలని చూడడం అని కాదు ఉన్న వస్తువుని చూడడం అభ్యాసం చేయాలి భూత దర్శన ఉన్న ఉన్నదాని దర్శించడం అభ్యాసం చేయాలి సో నేను ఒకసారి న్యూయార్క్లో ఏదో ఇలా చెప్తూ ఉంటాను ఏమనుకోకండి అందుకే న్యూయార్క్ అని మాట్లావలసిగా అన్నాను మరొక టైం కాదు తర్వాత చెప్పి దాంట్లో కొంత కల్పన కూడా ఉండొచ్చు యథార్థం కాక కావాలని రూలు ఏమి లేదు పాఠం చెప్పే వాళ్ళకి అలాంటి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు న్యూయార్క్ గురించి కాదుగా చెప్తుంటా ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని చెప్పడం కోసం దృష్టాంతం నేను న్యూయార్క్లో ఒక జ్యూవెలర్ షాప్ వెళ్ళాను షా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన కలవలేదు నేను ఆయన నా క్లాస్కు వచ్చేవాడు వాళ్ళ అమ్మాయి కూడా నా క్లాస్కి వస్తూ ఉండేది వాళ్ళకి మన హ్యాకంలో జ్యూవెలర్స్ షాప్ వస్తుంది జ్యూవెల్ షాప్ జ్యూవెల్స్ అండి ఆభరణాల షాపు ఇక్కడ చందనాభరస్ షాపు లాంటిది దానికి డబుల్ షాప్ ఉంది ఉంది ఒకసారి నేను అనుకోకుండా మనహాకంలో ఏదో యూనివర్సిటీలో ఏదో లెక్చర్ ఇంటే వెళ్ళా ఆయన మా దగ్గరికి వచ్చే ఒకటి మా షాపుకి వెళ్ళాలి అంటే సరే షాపుకు వెళ్ళాం ఒకసారి కాఫీ అది అవుతాయి ఆయన పాప నా మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చి స్వామీజీ నీ మాండోక్యం చాలా బాగుందాయా నేను చాలా బాగా విన్నాం ఇదే ఎవరైతే భగవద్గీత చాలా ఆనందం అనిపించింది అని ఆయనకు అదంతా గుర్తుకొచ్చి ప్రేమ పొంగి స్వామీజీ నువ్వేదైనా ఒక ఐటమ్ తీసుకోవాలి నా షాప్ నుంచి ఎనీ సింగిల్ ఐటమ్లు ఉంటాయి అని ఆఫర్ చేశాను సరే మంచిది ఆయన ఇప్పుడు నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నిజానికి ఆ పూట భిక్షించేస్తే నేను తినేసిన దాన్ని లేతా నిజంగా ట్రూలీ నాకు ఇక్కడేమో అక్కర్లా వాస్తవంగా ఏమన్నా అక్కర్లా అయినా పాపం ఆయన మనస్తున్న నేను కష్టపెట్టినట్టు ఉంటుంది ఆయన వాళ్ళ అమ్మాయి కూడా పక్కన నుండి స్వామీజీ యూస్ చూశానండి షాపు మొత్తం అంతా తిరిగానండి నాకు తీసుకోదగ్గ వస్తువు ఏది కనపడలేదు ఎందుకంటే అదేమిటండి ఇన్ని ఆభరణాలు ఉన్నాయి మీకు ఏది కనపడలేదో ఆ తీసుకోదగ్గదండి నాకేది కనపడలేదు ఎందుకని అది నాకు ఆభరణాలు కనపడలేదు బంగారమే కనపడలేదు బంగారం నేనేం చేస్తాను బంగారం నేను తింటానా తిన్నాను పోనీ వజ్రాలు ఉన్నాయి కదా నాకు వజ్రాలు ఏం కనపడలేదు రాళ్ళు కనపడ్డాయి రాళ్ళు నేనేం చేస్తాను నాకు రాళ్ళు ఏమక్కర్లేదు సో బంగారం అక్కర్లేదు రాళ్ళు అక్కర్లేదు ఏం చేసుకోవాలి నేనేమి తీసుకోకుండా బయటకు నిజంగా యథార్థంగా నేను తీసుకుంటే లక్ష రూపాయల ఆభరణాభరి తెచ్చుకు రావచ్చు దేవుడు వేసుకుని నేను తీసుకోలేదు ఎందుకు చెప్పానంటే భూతదర్శన అందుకోసం చెప్పాను ఉన్నదాని దర్శించడం అభ్యాసం చేయాలి ఆయనే కనుక ఆయన ఒక అప్పు కాఫీ తెప్పించాడు పక్కన స్టార్ నుంచి తీసుకున్నా అయిట్ కాబట్టి ఉన్నదాని దర్శించడం అనేది అభ్యాసం ఆభరణము అనేది మీ భ్రాంతి తప్ప దాంట్లో వాస్తవికత ఏమిటి కాబట్టి భూత దర్శనాన్ని అభ్యాసం అదే వేదాంతా ఉంటాయి భూత దర్శనాత్ అంటే పరమార్థ దర్శనాది చేతత్ నెక్లెస్ అంటాడు నెక్లెస్ అంటే ఏమిటండది దాని పరమార్థం ఏమిటది బంగారం ఎక్కడికక్కడ పరమార్థాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి ఇప్పుడు ఎదురు వ్యక్తి ఒకడు ఉన్నాడు వాడు మిత్రుడు మిత్రుడు అన్నవాడిలో ఏమున్నది ప్రాణము కలదు ఆ ప్రాణము నా ఈ దేహంలో ఉన్న ప్రాణము ఒక్కటే శత్రువు అన్నవాడి దేహంలో ఉన్న ప్రాణము ఈ దేహంలో ఉన్న ప్రాణము ఇప్పుడు ఈ చేయత్తుని ఈ చేతితో కొట్ట కొట్టబడ్డ ప్రాణము ప్రాణం ఉండాలి కదా చేతులు అంటే శవం కదలలేదు కదా చేతుల్లో ప్రాణం ఉంటేనే కదలికి ఉంటుంది కొట్టబడ్డ చేతిలో ప్రాణము కుట్టిన చేతిలో ప్రాణము ఒకటా వేరు వేరా ఒకటే అదేవిధంగా మీరు శత్రువులు ఎవడైతే అనుకుంటున్నారో వాడిలో ప్రాణము మీలో ప్రాణము ఒకటే రెండు వేరు వేరు కాదే కాదు కాబట్టి భూతదర్శనాన్ని అభ్యాసం చేయాలి అంటే అయితే ఏమంటారండి ఘటమనేది భూతదర్శనం కాదా ఘట దర్శనము భూతదర్శనం కాదా కాదు నహీ ఘట భూత యథాభూత మృద్రూపదర్శనే సతి తద్తిరేకే నాస్తి అశ్వాన్మహిషండి మట్టి కుండ అని మీరు అన్నారు మట్టి కుండ అంటే అక్కడ ఏముందంటారు మట్టుందా కొన్నుందా అంటే మీరేమంటారు కుండు ఉంది ఎందువల్ల కుండని నేను చూస్తున్నాను కనుక అని మీరంటారు ఇప్పుడు మీరు కుండన్నారు అది మట్టి కంటే భిన్నంగా ఉందా గుర్రము బర్రే అశ్వాతి మహిష గుర్రం ఉన్నది బర్రే ఉన్నది ఇది బర్రే అది గుర్రము ఆ విధంగా ఇది మట్టి అది కుండ అని అలా ఏమైనా ఉందా ఇది ఇది గుర్రము ఇది బ్రె ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రెండు ఉన్నాయి ఏమండి మట్టి కుండ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయా ఒకటి ఒకటే ఉంది ఒకటే ఉంది అక్కడ రెండు లేవు కదా అట అశ్వ రెండు లేవు కదా ఇప్పుడు ఇదిగో ఘట ఇప్పుడు అశ్వ మహిష అని రెండు వేరు చెప్పారు ఏమండి ఇది ఇది పెట్టారు ఇది ఎన్ని వస్తువులు ఒకటాను ఉండేది ఒకటి ఇక్కడ పెట్టారు ఇప్పుడు అది ఒకటి ఆ ఒకటి ఏమిటో తేల్చాలి మీరు అది ఘటమని అంటారా మట్టి అంటారా మీరు డిసైడ్ చేయాలి ఏమండి మట్టి కుండా కుడా మట్టి అని ఉంటే జపం చేయడం కాదు అక్కడ ఉన్నది ఒకటి అది ఏమిటి మట్టి మీరు సెలెక్ట్ ఇప్పుడు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తారు ఏ బి రెండు ఉన్నాయి దీంట్లో ఒకటి మీరు సెలెక్ట్ చేయాలి ఏ మట్టి బి కుండ ఏది సెలెక్ట్ చేస్తారండి మీరు మట్టి సెలెక్ట్ చేయాలి కుండ సెలెక్ట్ చేయకూడదండి ఎందుకంటే కుండంటే ఆకారం తప్ప ఇంకేం లేదు ఇప్పుడు ఇలా ఇలా ఇప్పుడు ఇలా ముట్టుకున్నా ముట్టుకుంటే ఇది మట్టి కుండలాగా అనిపించిందా లేకపోతే మెటల్ కుండలాగా అనిపించిందా మట్టి కుండలే అనిపించింది ఎందువల్ల నేను టచ్ చేసింది ఏమిటంటారు మట్టి ఇప్పుడు ఇలా నాలిక ఇలా నాలికకి టచ్ చేస్తా అయితే దీంట్లో కాఫీ పూసుకు తాగారనుకోండి అప్పుడు నాలికకి తగులుతుంది కదా నాలికకి మీకు కుండ రుచి వస్తుందా మట్టి రుచి వస్తుందా మట్టి రుచి వస్తుంది టూకం వేస్తా టూకం వస్తే కుండ బరువు మట్టి బరువు మట్టి బరువు వస్తుంది మట్టిది కాబట్టి కుండ కాదు అది మట్టి కాబట్టి మరి కుండ ఏమిటండి కుండ అనేది ఏమీ లేదండి మృత్తుకంటే యథాభూతము ఏమిటి అక్కడ ఉన్నది మట్టి ఆ యథాభూత మృద్రూప దర్శనం అక్కడ ఉన్నది మట్టి ఆ మట్టికి అయితే కొండ ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆలోచించండి ఉన్నది మట్టి మరి కొండ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి ఈ మట్టి మనస్సులో కొండ రూపంగా ప్రతిఫలించి అర్థమైందండి ఇప్పుడు మనిషి ఉన్నాడు అక్కడ మనిషి వస్తున్నాడు ఆ మనిషి అక్కడ ఉన్నది మనిషి కానీ వీడి మనస్సులో ఆ మనిషి ఎలా ప్రతిఫలించాడు శత్రువు రూపంగా ప్రతిఫలించాడు లేకపోతే ఉన్నది మనిషి వీడి మనస్సులో కొడుకు అని ప్రతిఫలించాడు వాడు కొడుకు కాదు ఏమీ కాదు వాడు మనిషి ఈజ్ ఏ పర్సన్ మనిషి కానీ వీడి మనస్సులో వీడి కంట్లో పడాలి వాడు వీడి కంట్లో పడితే కొడుకులాగా భాషిస్తాడు వీడి కంట్లో కాకుండా కదా ఇంకొకళ్ళ కంట్లో పడ్డాడు అనుకోండి అప్పుడు కొడుకులా భాషిస్తాడా భాషించడు ముక్కు మొహం తెలియని వాడు కంట్లో పడ్డాడనుకోండి ఏమీ భాషించడు మనిషిలా భాషిస్తాడు ఏమండి వాడు పెళ్ళైన వాడు అయ్యి భార్య కంట్లో పడ్డాడనుకోండి అప్పుడు ఎలా భాషిస్తాడు భర్తలా భాషిస్తాడు ఉన్నవాడే వాడే ఓ దృష్టాంతం చెప్తా ఒక ఆయన ఉన్నాడు ఇటు వైపేమో ఒక ఆమె ఉన్నది ఆమె వీడిని తీసి నా కొడుకు అనుకున్నాడు ఈ ఎదురుకున్నా ఇంకొక ఆవిడ ఉన్నది ఆవిడ అనుకుంది వీడు నా భర్త అని అనుకుంది ఈ పక్కన ఇంకొక ఆమె ఉన్నది వీడు నా సోదరుడు అని ఆ అమ్మాయి అనుకున్నాడు ఇప్పుడు వీడు ఏమిటంటారు వీడు భర్తయా సోదరుడా కొడుకాడు ఏమిటి వీడు ఏది కాదండి వాడు ఏమీ కాదు మరి వాడు కొడుకు కాదు భర్త కాదు సోదరుడు కాకపోతే ఈవిడ కొడుకు అనుకుంది ఆ కొడుకు ఎక్కడున్నాడు ఆవిడ మనస్సులో ఉన్నాడు ఈవిడ భర్త అనుకుంది ఈ భర్త ఎక్కడున్నాడు ఈవిడ మనస్సులో ఉన్నాడు ఈవిడేమో అన్న సోదరుడు అనుకుంది ఆ సోదరుడు ఎక్కడున్నాడు ఆమె మనస్సులో ఉన్నాడు కాబట్టి ఘట దృష్టాంతాన్ని నేను మానవ సంబంధాలకి విస్తరించి చెప్పాను కాబట్టి